భోక్తే అవికమతి భాపత్తి వలన భోత్రాపత్తి అంటే భోక్తకు భోగ్యముతో అభేదము ఉచుతారు తర్వాత లేదా భోగ్యమునకు భోక్తతో అభేదము ఉచుతారు అభేదము అంటే భోక్త భోక్తకి భోగ్యత్వము వచ్చి వచ్చేస్తుంది భోక్త ఆపత్తి అంటే భోక్తు భోగ్యత్వాపత్తి లేదా భోగ్యమునకు భోక్తృత్వాపత్తి వస్తుంది అంతా అద్వైతమైతే భోక్తా భోగ్యము అనే విభాగం లేకుండా పోతుంది మీరు పుణ్యం చేస్తే స్వర్గానికి వెళ్ళాడనుకోండి స్వంతం భోగ్యము వీడు భోక్త నరకానికి వెళ్ళాడు అనుకోండి నరకం భోగ్యము వీడు భోక్త కాబట్టి ఈ విభాగాలు ఉండద్దన్నది విభాగాలని ఉంటేనే వ్యవస్థ కానీ అంత బ్రహ్మ ఏకం పాకం అని సామెత అవుతుంటూ ఉంటారు సో ఇంత విభాగాలు ఉండవు అలా అయిపోతే అవిభాగ అవిభాగం వచ్చేస్తుంది విభాగము లేని పరిస్థితి నిర్మాణం అది వ్యవహార ప్రపంచంలో మన అనుభవానికి విరుద్ధంగా ఉంటుంది అని వాళ్ళ అబ్జెక్షన్ ఇటువంటి అబ్జెక్షన్స్ మీరు బయట నుంచి వస్తాయి వాళ్ళు ఇలాంటి అబ్జెక్షన్స్ లేచేసి పూర్వపక్షాలు ఇలాగే ఉంటాయి లేకండి అర్థం ఉంటాడు భక్తుడు పూజించాలి శివుడు లేకపోతే దేవుడు పూజింపబడాలి ఇది కూడా ఒక రకంగా పూజకుడు పూజ్యుడు అయిపోతాడు పూజ్యుడు పూజకుడు అయిపోతాడు అంతే కదా భోక్త భోగ్యం అనేట్టుగా పూజేసే వాడికి పూజింపబడే దేవుడికి ధైర్యంగా ఉంటారు అవిభావం వచ్చేస్తుంది ఇది ఉపాసకుడికి ఉపాసయానికి భేదం లేకుండా వచ్చేస్తాయి అయిపోతుంది ఈ ఇక్కడ అక్సెప్టబుల్ అని వీళ్ళు పూర్వపక్షం చేస్తారు ఈ పూలపక్షాలు ఎవరికి ఉపయోగపడతాయంటే మామూలుగా కొంతమంది చదువుకోని వాళ్ళు మాకు కొద్దిమంది పోలీసులు పనిచేస్తుంది ఎప్పుడైనా ఉపయోగపడతాయి ఈ పూర్వపక్షాలు అంతకంటే వాటిల్లో స్థారం ఉండదు ఎందుకంటే ఉపాసన యొక్క తత్వమే ఉపాసకుడు ఉపాస్యతో భేదం అవడమే కాబట్టిదో పెద్ద పూర్వపక్షం కార్యకలాదు అయినా కూడా ప్రస్తావన చేసి ఖండించడానికి వస్తుంది ప్రస్తావన చేశారు దానికి సమాధానం ఏమని చెప్తున్నారు స్టాత్ లోకవత్ నాయకులు పెద్ద పూర్వపక్షం అయ్యా స్టాత్ ప్రాబ్లమ్ గ్రేవి ఫార్డ్ ఎలాగా లోకవత్ లోకల్లో కూడా ఇటువంటి సమస్యలు ఉంటూనే ఉంటాయి అక్కడ లోకల్లో పరిష్కారం చెప్పుకునిస్తే ఇక్కడ కూడా పరిష్కారం చెప్తారు అని దాన్ని మనం చూసుకో ఉన్నాము తస్లిత విభాగస్థ అభావ ప్రసత్యేత ఇది భోక్తా భోగ్య భావం మాపత్యేక వా భోక్తృభావ మాపత్యేక ఇంతవరకు వచ్చామేమో అనుకుంటున్నాను అది కూడా అది అంటే భోక్త భోగ్యమైపోయినా భోగ్యము భోక్త భోక్తా భోగ్యము అనే ఒక సాలిడ్ డివిజన్ ఏదైతే సమాజంలో మనకి మానవ జీవనంలో కనబడుతోందో సృష్టిలో కనబడుతోందో అది లేకుండా పోతుంది ఆ క్లాస్ ఆ క్లాసిఫికేషన్ అంతరించిపోతుంది అవి భాగస్టే అది వాళ్ళ అధ్యక్ష సో తయోచ ఇతరేతర భావాలు వచ్చి పరమకారణ బ్రహ్మణ అనన్యత్వా అసలు నీకు సమా ఎక్కడి వరకు వచ్చాం మీకు సమస్య ఎండవ గుర్తున్నారని నేను అనుకున్నాను మీద గుర్తింట్లో తెచ్చుకు అసలు మీ సమస్య భక్త భోగ్యమో ఒక్కటైపోతాయేమో అనే ఈ ఆశంక ఎక్కడి నుంచి పుట్టింది అదేమిటండి మీరు చెప్పాడు కదా ఏమని పరమ కారణం సర్వజనత్వ కారణమైన బ్రహ్మ ఏది అనియము కాదు నేనే చెప్పాడు కాబట్టి కూర్చున్నా పరమ కారణమైన బ్రహ్మ కంటే భోక్త అన్యము కాదు పరమకారణమైన బ్రహ్మ కంటే భోగ్యము అన్యము కాదు కాబట్టి భోక్త భోగ్యము ఒక అయిపోతుంది అని పూర్వపక్షం భోక్త నాటి ఫరంసం బ్రహ్మం భోగ్యము నాటి ఫరంసం బ్రహ్మం సో బ్రహ్మయందు ఏకత్వం లభిస్తోంది కాబట్టి బ్రహ్మయందు ఏకత్వం లభిస్తోంది కాబట్టి వాటి మధ్యలో ఉండేటువంటి విభాగం చెజి చెరిగిపోతుంది అని పూర్వపక్షం సిద్ధాంతం ఎవరు బ్రహ్మయందు అభేతము లభించినప్పటికీ వాటి మధ్యన విభాగము అలా అని సిద్ధాంతం అది సిద్ధాంతం చెప్తాం ప్రస్తుతానికి పూర్వపక్షంలో బ్రహ్మయందు భోక్త ఏరికి అభేద అనన్యత్వము బ్రహ్మకట్ట భిన్నంగా భోక్త లేదు భోగ్యము కూడా బ్రహ్మకట్టన్నంగా లేదు కాబట్టి పరమకారణాత్ బ్రహ్మణ అనన్యత్వాత అని అన్యము కాదు కనుక ప్రసజ్జీయేత ఇతరేతర భావా భక్తి ప్రసజ్జీయేత ఇతరము ఇతరమొగుట అనే పరిస్థితి ప్రసక్తమవుతున్నది ఇతరము ఇతరమొగుట అంటే భోక్త భోగ్యమొగుట భోగ్యము భోక్త అవుత అనే పరిస్థితి ప్రశస్తమవుతున్నది ఇప్పుడు భర్త భార్యా విభాగం ఉండాలా అట్లా భర్త జీవుడు బ్రహ్మగడ్డ భిన్నము కాదు భార్య జీవుడు బ్రహ్మగడ్డ భిన్నము కాదు కాబట్టి భర్త భార్య ఒకటే అంటే సంవత్సరం లాబట్టి మీరు చెప్పే సిద్ధాంతం లోక విరుద్ధంగా ఉన్నది అని ఓకే నజాస్య ప్రసిద్ధ విభాగస్ బాధనం యుక్తం అంటే భక్త భోగ్యం అనే విభాగం నిషేధింపబడితే తిరస్కరింపబడితే వచ్చే నష్టం ఏంటండి అని నేను అనడానికి వీలు లేదు అలా ఉండదు ఎందుకంటే భక్త భోగ్యం అనే విభాగము చాలా ప్రసిద్ధముగా లోకంలో అందరికీ అనుభవంలో ఉన్న విభాగం దాన్ని తోచి చూస్తూ కదా ఉత్తమమైన మాట తా అధ్యత్ భోక్తృభోగ్యయర్విగీతాగతరీ పలిత్య సృష్్యా భోక్తా భోగ్యమో విభాగం నే ఇప్పుడైతే ఉంది ఇప్పుడు మనకి ఎట్ అధ్యాత్మం ఇప్పుడు మనకి ఎలా ఉంది భోక్త వేరు భోగ్యం వేరు ఎట్లా దేవదత్త ఓదన దేవదత్తుడు వేరు ఓదనము లేరు అలాగే భోక్త వేరు భోగ్యము లేరు విధానం మనకు ఉండాలి సృష్టి అది ఏం ఉందా లేదా మీ తండ్రి గారి టైంలో ఉందా లేదా ఉంది మీ తాతగారి టైంలో ఉందా లేదా మీ పది తరాల రకాల గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ టైంలో ఉందా అంటే మన ఎక్కడ ఉందో మనకు తెలియదు కదా ఉందని మనం ఊహించాల్సి ఉంటుంది ఉండేది అని మనం ఊహించుకోవాల్సి ఉంటుంది మనం ఇప్పుడు హిస్టరీ అంతా రైతు వెళ్ళి మనం కలిసి చూడగలము మనం ఏమన్నా భూతకాలంలో గడిచిన కాలంలో కూడా ఈ భోక్త భౌద్యం అనే ఉండేది ఉండి ఉండాలి ఇంకా భవిష్యత్తులో రెండు వేల రెండు వందల సంవత్సరంలో భోక్త భౌద్యో విభాగం మీరేమనుకుంటున్నారు ఉంటుందనుకుంటున్నారా ఉండదనుకుంటున్నారా ఉంటుంది అనుకుంటున్నారు ఇప్పుడు ఉన్నది ఓ వంద సంవత్సరాల తర్వాత ఉండకపోవడానికి హేతువే ఉంది కానీ రూపురేటువేటోటైతే అవ్వచ్చు కానీ భోక్తం ఒకే భౌత్యము భౌత్యమే అలాగే ఓ వెయ్యి సంవత్సరాల క్రితం కూడా భోక్తం ఒకే భౌత్యము భౌత్యమే మన జీవితంలో భోక్తం ఒక్కే భౌత్యము భౌత్యమే కాబట్టి ఈ విధంగా లోక విషయం అనాభికాల నుంచి వస్తున్నటువంటి విభాగము అలాగే ముందుకి కొనసాగుతూ సృష్టి అర్థమయ్యే వరకు కొనసాగబోయే విభాగం చాలా సృష్టి మోస్ట్ ఫండమెంటల్ థింగ్ సృష్టి ఆది నుంచి అలా ఉంటూ మన జీవితంలో ఉన్నదే ఉన్నది ఆ విభాగము మీరు చేతి వేసి దాన్ని అని మీరు ఎలా కాబట్టి పరమ కారణము బ్రహ్మ అంటే బ్రహ్మయ్యే ఉపా కారణము అంటే ఉపాదానం అర్థం జీవితం అనవసరం పరబ్రహ్మ సకల జగత్తునకు ఉపాదానము అనే మాట వస్తాయి ఇప్పుడు మనం వేరుగా జీవులందరూ వేరు లేదు జీవులందరూ ఏమో ఈశ్వరుల నుంచి పుట్టారు చేతం నుంచి చేతంలో పుట్టేది జడము నుంచి జడం పుట్టేది జడ ప్రధానమునో జడ పరమాణులను ఎడబెట్టి వాటి నుంచి జగ చెంది అప్పుడు భోక్త చేతనులు భోగ్యము జడము ఆ విభాగం కూడా మెయింటైన్ అవుతుంది కాబట్టి అంతా ఏకం పాఠం చేసి కూర్చోబెట్టే విభాగం ఆ తిరుపుకోవాలి కాబట్టి వివరికనే సెలవు అనిపోవాలి ఈ ప్రభుత్వాలు వింటుంటే ఎలా ఉంటాయంటే సామాన్య జీవితంలో అజ్ఞానం తగ్గుతుండండి వాళ్ళ కళలో దుమ్ము కొట్టడానికి చాలా పాక ఉపయోగం ఇటువంటి గురవృక్షాలన్నీ తీసి ఈ గురవృక్షం తీదాం ఏదో గురవృక్షం మనం ఉంటుంది కదా దేవుడు చేయడం దీన్ని ఒక పెద్ద చాప్టర్ కింద రాసుకోవటం ద్వేద సిద్ధాంతంలో అలా ఆ చాప్టర్ చాలా కూడా మురిసిపోతాం ఇక్కడ సిద్ధాంతం అసలు చెప్పడం ఇక్కడ పొడవృక్షం అక్కడ సిద్ధాంతం నేను చెప్తుంటే మీకు ఏమని పెంచవచ్చు వీళ్ళు ద్వైతుల మీద ఇలా నిర్యాప్తు చేసుకోవడం మీకు అలవాటు మీరు అవసరం కాకపోవచ్చు నాకేం ద్వైతులు అంటే వాళ్ళ కాలనీలో వాళ్ళ కాలం మీరు మా కప్పి పుచ్చుకోవడం పాయింట్ మీద ఆగ్రహమే తప్ప ఎక్తుల మీద ఆగ్రహం అవుతుంది ఎక్తులందరూ ఆత్మస్థులు సత్యాన్ని కప్పికూర్చేసి ఆ అసత్యంలో కానుంది అభిప్రాయాంతరే వర్తమాన గండ్రమ్యమాన పరిగణి లేద స్వయం కన్ఫ్యూజ్ పరాన్ని కన్ఫ్యూజ్ చేసి అనే విధంగా అది పెద్ద సమస్య ఎందుకంటే ఒక రాంగ్ రోషన్ ఒకటి ఎద్రవీకి ఇచ్చేసి పంపించేస్తే అంత పెద్ద అపకారం అనేది కానీ ఇంకొకటి ఉంటారు అంతకంటే కట్టి కూర్చుని వాళ్ళు ఎక్కడో అటాక్ చేసి పంపిస్తే వాళ్ళు ఏ డాక్టర్ దగ్గర పోబోయి వారి రోజు హాస్పిటల్లో ఉండి ఆ గాయాన్ని మార్చుకోగలుగుతారు కానీ ఇది కనుక ఇలాంటిది ఒకటి తప్పు అభిప్రాయం వారికి ఇచ్చి పంపిస్తే వాళ్ళు జీవించుకున్నంత కాలం అలాగే జీవిస్తుంది తప్పు అభిప్రాయాన్ని ఇవ్వకూడదు అలాంటి అభిప్రాయాన్ని ఇచ్చి పంపించకూడదు చాలా తక్కువ ఉదాహరణకి మీరు పూజ చేస్తే తీరిపోతుంది అనే అభిప్రాయం ఇచ్చి పంపించకూడదు ఏ శాస్త్రంలో కూడా ఆ పూజ చేసిన దాని ఫలం మీ ముందు ప్రత్యక్షం అవుతుందని చెప్పగా మీరు కరెంట్ చెప్పండి అంచేత మీరు ఎవరి అభిప్రాయ చూడండి మీరు ఈశ్వరంగా ధ్యానం చేసుకోండి చేసుకొని రాబోయే పరిస్థితిని యాక్సెప్ట్ చేసేటువంటి ఉండే డేటా మూలనాన్ని ఇవ్వమని మీరు ప్రార్థించుకోండి ఓవర్ అండ్ అబౌ దట్ ఏ పరిస్థితి ఎలా వచ్చినా కూడా సుఖ దుఃఖాలను సమర్వంగా స్వీకరించేటువంటి పద్ధతిలో మీరు ఉండేదే ఉండండి అని చెప్పాలి తప్ప ఇప్పుడు చేసి అప్పుల వచ్చేస్తుంది అని చెప్పకూడదు అలా అలాగైతే తప్పుడు అభిప్రాయాలు ఇచ్చిపోవాలని చెప్పాలి ఏం మీద శ్రీరామకృష్ణ గారు ఒక అర్థం చెప్పారు నాకు చాలా బాగానే చెప్పిందాక అది ఏమన్నా చెప్పారంటే అంటే కొంచెం ఈ టాపిక్ పక్క కూడా ఏది చెప్తున్నాను నేను ఒక అర్థం ఏంటంటే ఒకడు గుడిసెలు కొండ మీద గుడిసెలు కొండ మీద గాలి ఎక్కువ ఉంటుంది ఈ లోపల తుఫాను వస్తుంది గుడిసెల్లా అలవాటుతో ఉంటుంది ఆ తుఫాను గాలి తుఫాను గాలి ఇటు కొడుతూ ఉంటుంది కాబట్టి గుడిసెంతా వెంటనే వాయుదేవుణ్ణి ప్రార్థిస్తాను నమస్తే వాయు అని మొదలెట్టి వాయుదేవాన్ని నా గుడిసేమే కాపాడు అని ప్రార్థిస్తాడు నేను కాపాడుతున్న లక్షణాలు ఏమి కాదు వెంటనే మనం తగ్గాలి తగ్గట్లేదు ఇంకా పెరుగుతుంది అప్పుడు వాయుదేవుడు వల్ల ఏమైనా ఉపకారం అవట్లకి ప్రార్థించినా కూడా వాయుదేవుడు కొడుకు హనుమంతుడిని ప్రార్థిస్తే ఈయన రికమెండ్ చేస్తే మన పనవుతుందని హనుమంతుడిని ప్రార్థిస్తాను అయినా తగ్గదు హనుమాన్ చేయాల్సే మూడు సార్లు అలాంటి చూసినా కాదు ఇంకా ఇంకా పెరిగి ఎప్పుడైనా కూలిపోవచ్చు అన్నట్టుంది చూసే అప్పుడు అదే హనుమంతుడితో కూడా పని అవతల లేదే మనకి రాముడిని మాట హనుమంతుడు కాదంటూ హనుమంతుడి మాటను వాయువు కాదండి రాముడిని ప్రార్థిస్తాడు అయినా కూడా ఎవరు ప్రార్థిస్తాడో తెలుసు ఓ వాయుదేవా ప్రార్థిస్తాడు కాబట్టి నువ్వు తర్వాత ఓ హనుమాన్ ఈ గృహం నీదే అని ప్రార్థిస్తాడు ఇది నా గృహం కాదు నీదే ఏది కాపాడు తర్వాత రాముడి రామా ఇది రామాలయం నా ఇల్లు కాదు నువ్వే కాపాడు అప్పుడు వర్క్ అవుతాయి రాముడికి అంటే ఫ్రీ ఎక్కువ కాబట్టి లక్ష్మణు హే ఇది నీళ్ళు అయ్యా కాపాడమయ్యా అని ప్రార్థిస్తాడు ప్రార్థిస్తే అప్పుడు పానా ఉంది కూర్పుతో అప్పుడు గవర్న దానించి బయటికి జరిగింది ఈ ఇల్లు దేవుళ్ళు అది కాదు ఇది దెయ్యాన్ని ఇల్లు అని అక్కడ ఇంటి ఇదే కథ ఈ కథ చెప్తే ఆయన దాని కింద చెప్పారు నాకు సందేశం సందేశం ఎలా ఉంటుందంటే కష్టం వచ్చినప్పుడు దాన్ని ఎదుర్కొనేటువంటి ధైర్యాన్ని ప్రార్థించాలి తప్ప ఆ కష్టాన్ని చెప్పేసి దాని స్థానంలో సుఖం పెట్టేయని ప్రకృతికి విరుద్ధంగా భగవంతుడు ఏది చేయడు ఆ విషయాన్ని తెలుసుకుని నువ్వు ప్రార్థన చెయ్యి అకార్డింగ్ టు దర్శించి నీ ప్రార్థన ఉండాల్సి ఉంటుంది కాబట్టి ప్రకృతి విరుద్ధంగా ఏది అవ్వదు కాబట్టి ఉన్నదాన్ని స్వీకరించే శక్తి కూడా నువ్వు తప్ప దాన్ని చెప్పేసి దానితోటి మరో పెట్టాను నువ్వు కోరవద్దు సందర్భానుసారంగా దేవతల పేర్లు రూపాలు మార్చేస్తూ పూజలు అది చేయటం తగదు అని కూడా దాంట్లో ఇన్ని అంశము అయితే ఆ కథ చెప్తారు ఎండవారి కాబట్టి ఎదురు వాళ్ళకు ఒక అభిప్రాయాన్ని ఇచ్చేప్పుడు అది వాళ్ళని అభ్యుత్ చేసే విధంగా ఉండాలి తప్ప వాళ్ళని దిగజార్చే విధంగా ఉండరాజు వాటెవర్ సరే ఇక్కడ పూర్వపక్షం ఏంటంటే సర్వకాలూ కూడా ఈ భోక్తృభోగ్య విభాగము ఇంకే ఉన్నది వసిష్ఠుడి కాలంలో ఉన్నది మన కాలంలో ఉన్నది మన తరవాలు పది కళాల తర్వాత కూడా ఉంటుంది తస్మాత్ ప్రసిద్ధ భోక్తృభోగ్య విభాగ్య అభావ ప్రసంగా అయుక్తం విధం బ్రహ్మకారణతావధారణం బ్రహ్మకారణతావధారణం అంటే బ్రహ్మ ఉపాదానము కారణం అంటే ఉపాదన కారణం అని నిర్ధారించుక అం ఇదం అయుక్తం జన్మాద్యశేత విధమా ఇలా బ్రహ్మ జగత్కారణము జగత్తులకు ఉపాదానము బ్రహ్మ అని జన్మాద్యశేత విధమని దృష్టి తగ్గాలి ఎందుకు తగదంటే ఈ విధంగా పైన చెప్పిన విధంగా అత్యంత ప్రసిద్ధమైనటువంటి ఈ భోక్తృభోగ్య విభాగం ఏదైతే కాదో అదే లేకుండా పోయేటువంటి ప్రమాదము వచ్చి పడుతుంది అంటే యుక్తియుక్తంగా ఉండదు బ్రహ్మకరంగా జగత్ కారణమై జగత్ ఉపాదానం అయి అని చెప్పడము తగదు రెండు ఒకటే ఎదుగుతాయి రెండు ఒకటైపోవడం అన్నది అది అనుభవం విరుద్ధం కాబట్టి మీరు చెప్పేటువంటి మాట అనుభవానికి విరుద్ధంగా ఉండకూడదు కాబట్టి మీరు బ్రహ్మ జగత్తు పాదము అనే మాటను మీరు మార్చుకోవాల్సి ఉంటుంది అంటే అంతా బ్రహ్మ జగత్తు జగత్తే జీవుడు జీవులే బ్రహ్మ అంతా జగత్తు కాదంటే అంతా బ్రహ్మ కాదంటే అభిప్రాయం వేరు జగత్తులేదు జీవులు లేదు అలాగనే మనం సిద్ధాంతం చెప్పుకోవాల్సి ఉంటుంది ఇది చేయట కష్టి చోదయేట్ అని ఇది కష్టిత చోదయేట చేయట అని ఈ విధంగా ఎవడైనా ప్రశ్నలు ఏవనెత్తినట్లయితే గణితుల ప్రశ్న ఇప్పుడు పుణ్యం చేసిన వాడు స్వర్గానికి వెళ్ళాలి పాపం చేసిన వాడు నరకానికి కానీ జీవుడికి బ్రహ్మకి అభైతం కాబట్టి పుణ్యజీవుడు బ్రహ్మయే పాపజీవుడు కూడా బ్రహ్మయే కాబట్టి బ్రహ్మలో ఏకత్వం వచ్చేసింది కాబట్టి పాపజీవుడు స్వర్గానికి పుణ్యజీవుడు నడకానికి వేడు వచ్చి కాదు పూర్వపక్షాలు ఎంత బాగుంటుంది ఇలాగంటే అతిశైలి అట్లా పూర్వపక్షాలు వస్తూ ఉంటాయి ఇది ఖచ్చిత చోడచ్చే అనే విధంగా ప్రశ్నించినట్లయితే దీన్ని సమాధానం ఎక్కడ తెలుస్తుందండి తెలిసిపోణ్యజీవుడు బ్రహ్మ కంటే భిన్నంగా లేడు పాపజీవుడు బ్రహ్మ కంటే భిన్నంగా లేడు కానీ పుణ్యజీవుడు పుణ్యజీవుడుగా ఉన్నంత వరకు పాపజీవుడితో సేమ్ అవ్వడు అలాగే పాపజీవుడు కూడా పుణ్యజీవుడితో సేమ్ అవ్వడు దే కెన్ బికమ్ ఐడెంటికల్ విత్ బ్రహ్మ ఎనీ టైం ఏంట పాపజీవుడు ఐడెంటికల్ విత్ బ్రహ్మను హీ హీ ఈజ్ అండ్ హీ మోస్ ఇట్ హీజ్ వన్ విత్ బ్రహ్మం పాపం అంతా కరిగిపోతుంది పుణ్యజీవుడు తన యొక్క బ్రహ్మత్వాన్ని ఏ క్షణంలో తెలుసుకుంటే ఆ క్షణంలోనే వాడి పుణ్యము అనేటువంటి విద్య విఘాతం నుంచి కూడా ఉంటాడు కాబట్టి విత్ బ్రహ్మ అభేదమే తప్ప ఆ అభేదాన్ని అనుభవానికి తెచ్చుకోకుండా పుణ్యజీవుడు పుణ్యజీవుడు కానీ ఉండి పాపజీవుడు పాపజీవుడు కానీ ఉండి వేరే ఒకరు స్వర్గానికి ఒకరు నాకానికి వెళ్ళే పరిస్థితి వచ్చినప్పుడు మిక్సప్ ఉండదు బ్రహ్మ అయిపోతే స్వర్గం లేదు నాకం లేదు మీరు బ్రహ్మ కాలేదనుకోండి మిక్సప్ ఉండదు పుణ్యజీవుడు స్వర్గానికే పోతాడు పాపజీవుడు నాకానికే పోతాడు ఇదెనికేసి ఇద్దరు కూడా వాపస్ చేస్తారు కాబట్టి వేరవ మీద దిక్ బ్రహ్మతో అర్భేదం ఉంటాయి వేళలో వీళ్ళకి అభేదం అనేది ఉండదు వీళ్ళలో వీళ్ళు భేదంగానే ఉంటారు అదేవిధంగా మరి అలాగే అలా చూస్తుంది అంటే నీకు న్యాయం ఉంది ఆ న్యాయాన్ని ఇక్కడ తప్పబోతున్నారు ఎందుకంటే న్యాయం ఉంటే లాజిక్ నహి దృష్టే అనుపపన్నం నామా అని రక భాగ్యాన్ని రాస్తున్నాడు మనకి ఆ విధంగా కనబడుతూ అది పొసగదు అనే మాట ఉండదు లోకంలో మూల కారణంతో అభేదమే ఉంటుంది తప్ప వాటిలో వాటికి అభేదం అనేది ఉండదు అని మనకి అనేక దృష్టాంతాలు కనపడుతూ ఉంటాయి అలాంటిదే ఇది కూడా మూల కారణమైన బ్రహ్మతో భేదమే తప్ప వాటిల్లో వాటికి మళ్ళీ అభేదం ఉండదు ఇప్పుడు సినిమాలో హీరో ఈ స్టేట్స్ హీరోయిన్ స్టేమెన్స్ ఎలా అని అనుకోవచ్చు భేదవ లేదా బట్ హీరోయిన్స్ నో డిఫరెంట్స్ ఉన్నాయి హీరోయిన్ ఇస్ నో డిఫరెంట్స్ ఉన్నాయి విలర్ ఇస్ నో డిఫరెంట్స్ ఉన్నాయి దట్ వెరీ దిస్ ఫార్ట్ అది అభేదం అయితే ఇప్పుడు ఏమవుతుంది సిద్ధాంతంలో సినిమా లెవెల్లో భేదము ప్రకాశం లెవెల్లో అభేదము అంటే భేదాభేదవాదం వస్తుంది దు ఎందుకంటే సినిమా ఈజ్ నాట్ రియల్ ప్రకాశమే రియల్ కాబట్టి అభేదమే రియల్ భేదము ఆంధ్రీయం భేదభేదవాదాలు వస్తుంది రాదు భేదాభేదవాదం ఎప్పుడు వస్తుందంటే భేదము అభేదము రెండు కూడా సత్యమైతే భేదభేదవాదం వస్తుంది భేదము అసత్యము అభేదము సత్యము భేదభేదవాదం రాదు కాబట్టి అలాగే నేను కలకంట కళలో ఒక మిత్రుడు అతని భార్యా వేటుకు వస్తాడు నిజానికి కళ నుంచి బయటకు వచ్చేట మీ ఇంత వస్తుంది ఆ మిత్రుడు మీకంటే భిన్నంగా లేడు ఆ భార్య కూడా మీకంటే భిన్నంగా లేదు కళ మీ చైతన్యమే మిత్రుడు మిత్రుడు భార్య లాగా కనబడింది వాస్తవంలో మిత్రుడు భిన్నంగా లేడు భార్య భిన్నంగా లేదు దట్ మీన్ దేర్ బికమ్ వన్ దేర్ ఇ మే బట్ ఇన్ దే ఆర్ నో డిఫరెన్స్ ఫామ్ యూ కాబట్టి కారణ కారణ రూపం కారణస్వరూపం ఉన్నందు భేదము కార్య రూపముగా భేదం అంటే భేదం వెళ్ళవాలి అంటారు నేను చెప్పేది కూడా అయ్యే కాదు నువ్వు చెప్పేది వెళ్తా నువ్వు చెప్పేది మెంజెప్పి అంటారు కారణమే సత్యము కార్యము కల్పితము కాబట్టి ఇప్పుడు ఏమవుతుందంటే అభేదము సత్యము భేదము కల్పితము అలాగే దాన్ని మీరు పెట్టాలి తప్ప కాబట్టి భేదభేద వల్ ఎందుకంటే భేదము కల్పితము అంటూ ఉంటాయి కల్పక సత్య అభేదంతో ముడిపెట్టడం ఆ రకంగా చెటిల్ చేసేస్తారు అధికరణ ఓకే శ్యాల్లో అంటే శ్యాల్లో కవత్ ఇది ప్రతి బ్రూజ లోకవత్ సత్ అని సమాధానం చెప్పాల్సి ఉంటుంది ఇద్వైత పూర్వపక్షానికి ఎలాగా వివరిస్త ఉపపద్యతే అయమస్మత్పక్షే విభాగం లోకే దృష్టత్వా చూడగా మా పక్షమునందు కూడా మా పక్షము అంటే అద్వైత సిద్ధాంతమునందు కూడా అంటే అద్వైత సిద్ధాంతంలో ఉంటుంది భోక్త భో భోక్త బ్రహ్మకండ భిన్నము కాదు భోజ్యము బ్రహ్మకండ భిన్నము కాదు అది అద్వైత సిద్ధాంతం దాని మీద కూడా నీవు చెప్తున్నటువంటి భోక్త భోజ్యము అనే విభాగములకు ముప్పు ఏమీ లేదు ఆ విభాగము అలాగే కొనసాగుతుంది ఎందుకంటే కేవలం లోకేంద్ర స్పార్థ లోకంలో కూడా ఇటువంటి సందర్భాల్లో మూల కారణం భేదము కార్యరూపంగా భేదము అనేది మనకి అనుభవంలో ఉన్న విషయం అంటే రహి దృష్టే అనుపవనన్నామా అనే న్యాయాన్ని పెట్టుకోవాలక్క లోకే దృష్టి అట్లా అక్కడ కృష్ణని పోర్ట్ చేసి సపోర్ట్ చేయడం కాదు లోకంలో ఉండే దృష్టాంతాన్ని పెట్టుకునే సపోర్ట్ చేయాలి కాబట్టి అనుభవంలో అలా ఉంటుంది ఇప్పుడు కంకణము నెక్లెస్ ఒకటైనా కాబట్టి ఎందుకంటే నెక్లెస్ మెళ్ళలో వెతుక్కుంటారు కంకణం చేసుకెళ్ళి వేసుకుంటారు అప్పుడు ఒకటి కాదు అయితే మరి కంకణం యొక్క మూల కారణము నెక్లెస్ యొక్క మూల కారణము కూడా వేరు ఉండాలి ఎక్కడికైనా ఇంకో రోడ్లు ఇక్కడ ఉండాలి నెక్లెస్ కంకణము వేరు తప్ప ఒకటి కాదు అయితే మరి నెక్లెస్ యొక్క మూల కారణము కంకణం యొక్క మూల కారణము కూడా వేరు వేరు కాదు చాలాసార్లు అలా వర్క్ రెండింటి మూల కారణము ఒక అయినా రెండు ఒక అలో లోకంలో ఉన్నట్టే ఇక్కడ ఉంటుంది లోకంలో ఉంటుంది కదా మరి ఈ అనుభవం అన్నా లోకంలో ఒక అనుభవం ఉంటుంటే అలాగే ఇక్కడ కూడా చక్కగా పోసంగుతుంది ఇప్పుడు అంటే లోకే దృష్టత్వాత అన్న దాన్ని వ్యాఖ్యానించడం కోసం ముద్రాత్మన అనే తద్విరంగబుద్బునాభాగ ఇత సంశ్లేషాదిలక్షణ వ్యవహార ఉపపద్య ఉపలభ్యే సముద్రము అది ఉదక రూపము సముద్రం యొక్క స్వరూపం ఏమిటి ఉదకము మీరే దాని స్వరూపం ఇప్పుడు ఆ సముద్రం నుంచి వికారములు కొడుతూ ఉంటాయి తద్వికారములు తద్ సముద్రం సముద్రం యొక్క వికారములు ఏంటి ఆ వికారం వికారం అంటే ఆ వస్తువు నుంచే ఓ క్షణంలో ఓ రూపం అని పూర్తుంది మళ్ళీ కొత్తసేపు ఉండి కూడుతుంది దాన్ని వికారము అంటారు సో ఈ వికారములు ఏమిటి స్థాయి అయినా నురువు అనే వికారం పుడుతుంది సముద్రం నుంచి ఎంతో నువ్వు వస్తూ ఉంటుంది ఆ నురువు పుట్టుకొస్తూ ఉంటుంది వచ్చి మళ్ళీ పోతుంది మళ్ళీ సముద్రంలో కలుస్తూ ఉంటుంది వీచీ అంటే తరంగములనే వికారాలు తరంగా వీచీ లేదు తరంగా అంటే బ్రేకర్స్ అంటే గాలికి బ్రేకర్స్ అంతా ఎలా ఉంటాయంటే అవేమి యొక్క వెలాసిటీ దాని మూమెంట్లో లోబల్ పోర్షణం స్లోగా పై చేస్తుంది అప్పల పార్టీ ఏ విధంగా పరిచేస్తుంది గాలి చూసేచ్చు ఇప్పుడు ఇలా ఇలా వేస్తుంది అటు నుంచి గాలి కొడుతూ ఉంటుంది ఆ గాలి కొట్టుకోవడం పరిపోషణం ఉండిపోతుంది కింది పోర్షణం మీద ఆ గాలి యొక్క ప్రభావం పడదు దాంట్లో పరిపోషణం ఉంది లేదు కింది పోర్షణం ఇంకా రెండు కాలుంటాయి దాంతో ఏమవుతుంది ఆ పరిపోషణం మీ రి తరంగు అంటే గాలి లేదు చైనా డిస్టర్బెన్స్ ఏదో వచ్చింది దాంట్లో ఒక అవి అదే యూనిఫామ్గా పోతాం ఆ విధంగా తేడాలు కూడా లేదు బ్రాకర్స్ ఉంటాయి ప్రకంగా కెరటములు ఉంటాయి ఇంకా సుడిదిండములు ఇలాంటివి కూడా ఉంటాయి వీటన్ని ఇవన్నీ కూడా ఆ సముద్రం నుంచే పుట్టాయి సముద్ర వికారములు కాబట్టి వీటిలో ఏ తీసుకున్నా సముద్రము కంటే భిన్నముగా ఉండ అనన్యము అంటే ఇతరము సముద్రము కంటే భిన్నముగా ఉండ ఇప్పుడు తరంగమును సముద్రము తరంగము ఇది ఏది గుము అని చూపించినట్టుగా మీరు ఇ సముద్రము ఇది తరంగము అని విడీసి చూపించగలరా చూపించగల అదే అరణ్యాత్మ విడదీసి చూపించగలరు కాబట్టి తరం దాన్ని అనన్యము అంటారు ఈ అనన్యము అనేది మాట పట్టుకోవాలి అనన్యము అంటే ఇతరము కాదు అనన్యం లేదు అభేదం లేదు ఓకే అభేదము అంటే సత్యత్తు రెండు సత్యములైనప్పుడు అభేదం బ్రహ్మ సత్యము జీవుడు సత్యము జీవ బ్రహ్మణ ఐక్యము చూడండి దేహము క్షేత్రము దేహము ఇంద్రియము మనస్సు ఇవి కల్పితములు నిత్యారూపములు కాబట్టి ఇవి బ్రహ్మ కంటే అభేదమని చెప్పకూడదు బ్రహ్మ కంటే అనన్యములు ఇప్పుడు నెక్లెస్ ఈజ్ నాట్ ఐడెంటికల్ విత్ గోల్డ్ నెక్లెస్ ఈజ్ నాట్ డిఫరెంట్ ఫ్రమ్ గోల్డ్ నెక్లెస్ ఈజ్ సేవెస్ గోల్డ్ అని చెప్పకూడదు నిజంగా నెక్లెస్ అనేప్పటికీ ఒక ఆభరణము యొక్క లక్షణం దాంట్లో ఉంటుంది అది నెక్ లేస్ అనే ఇలాంటివన్నీ ఉన్నాయి దాంట్లో బోల్డ్ లాభమే ఉండవు కాబట్టి దేర్ ఇస్ నో ఐడెంటిటీ బిట్వీన్ నెక్లెస్ అండ్ బోల్డ్ ఇవి నమదిస్తే నెక్లెస్ ఈజ్ నో డిఫరెంట్ ఫ్రమ్ బోల్డ్ అలాగే చెప్పాల్సి ఉంటుంది వికారములన్నింటికి అలాగే ఈ పేచీ చాలా సూక్ష్మంగా పరిశీలించి తెలుసుకుంటే కానీ ఈ పేచి కేవలం ఇప్పుడు క్షేత్రము క్షేత్రజ్ఞుడు ఉన్నారని క్షేత్రజ్ఞుడు ఈశ్వరుడికి అభేదం క్షేత్రజ్ఞం చేక్యం ఏది క్షేత్రజ్ఞులో అదే బ్రహ్మ ఏది బ్రహ్మయో అదే క్షేత్రజ్ఞుడు మరి క్షేత్రం మాట ఏమిటి క్షేత్రం మాట ఏమిటి చూడు క్షేత్రము కల్పిత ఎందువల్ల అంటే ఆత్మచైతన్యము కంటే భిన్నముగా క్షేత్రము ఉండదు కనుక ఆత్మచైతన్య ప్రకాశంలోనే ఉంటుంది తప్పది ఆత్మ చైతన్య ప్రకాశం లేకుండా క్షేత్రము ఉండమే ఉండదు కాబట్టి క్షేత్రము పరమాత్మ కంటే అనన్యము క్షేత్రజ్ఞుడు పరమాత్మతో ఐక్యము ఓకే అనన్యములో నెగిటివ్ ఉందిగా అన్యము కాదు అని నెగిటివ్ ఉందిగా కాబట్టి క్షేత్రానికి పరమాత్మకి బాధ సమానాధికరణ్యం అనన్యము ఇది భిన్నము కాదు రో అని చెప్తూ నెగిటివ్ పెట్టి చెప్పాల్సి ఉంటుంది బాధ సమానాధికరణ్యము క్షేత్రజ్ఞుడికి పరమాత్మకి ఐక్య సమానాధికారణ ఓకే కాబట్టి ఆ విధంగా ఆ తేడాన్ని తెలుసుకోవాలి ఈ తేడాన్ని మీరు తెలుసుకోకపోతే ఎండ్లెస్ లో పడిపోతాయి కాబట్టి సమానాధికరణ్యం అంటే సమా రెండు ఒకటిగా చెప్పే సందర్భంలో అనన్య అనన్య బాధ సమానాధికారంగా ఉంటుంది ఐక్య సమానాధికరణ్యం ఉంటుంది జీవేశ్వరులకు ఐక్య సమానాధికారణ్యం జగత్ ఈశ్వరులకు బాధ సమానాధికరణం తెలిసిందండి అసలు ఏమన్నా ఈ ప్రొసక్తి వెరీ